కీర్తన సంఖ్య మూడు వందల తొంభై మూడు అంది తిని పొంది తిని నీ ఎందకి భోగములు కందర్పజనక నాకు కలిగి విన్నిట ఘనకుండలములు నీ కథలు నా చెవులకు రుచులు నీ నామములు అనువై నీకు మ్రొక్కగ నంటి నొసలిమన్ను పనివడి నాకు పట్టబద్ధము మంచి మంగళ సూత్రము నాకు కాంచన పురాసిని నీ చకని రూపునామతికి పంచామృతములు నీ పాత తీర్థము వంచిన ముద్రలదేవజ్రాంగిజోడు సకల బంధులు నీ దాసాన దాసులే నాకు అకలంక జన్మఫలమన్నిటా నీ కృప నాకు ప్రకటపు శ్రీవేంకటపతి వినాయాతుమలో మొకరి వైయుండి నన్ను మోహిం